పాషండ్రుణా పాక శైలాగ వాత ప్రగ్జైరవ మాయావాణి భుజంగ భంగూడామణి గోవిందర పదంగ్నీర్మం సమర్థ మరోపం సంధారోగే వ్యాసం పౌర నిండే దిగి మును వస్త సంకందను తుతుమాకుని ఎంగకి సంఘరులయ్యే రథిగులందరూ తరలిపోతున్నగా సంగ్రామ చిత్తూ ఉన్నాడే వాడు మహత్తరమైనటువంటి ఆటోపము గలవాడైటి అర్జునుని మీద తలపడి వాళ్ళ పైపడవట బాణములు అనేకము ఆ అర్జునుని మీద ప్రయోగించగా మహాకోపంగలవాడై ఒక తీవ్రమైనటువంటి బాణం చేత ఆ సంగ్రామజిద్దు తన నదికి పాద వహించినాడు అర్జునుడు అప్పుడు రాఘేయుటు తూ నుడే ఆ సంగూ తన యొక్క తమ్ముడు పడిపో కనుడు మహాకోపంగలవాడీ భయముల మచ్చభు తనయు పన్నెండు సెలవుల నేత నరుని వడ్డీ పన్నెండు బాణముల చేత అర్జునుని వచ్చినాడు కర్ణుడు దత్తటి వైది వీసాణ జాల విన్యాసమున వెంటనే మహాక్రోధమును అంగీకరించినటువంటి వాడీ శక్తువులకు దురాశతమైనటువంటి అక్క మహా తీవ్రములైనటువంటి బాడముల చేత కర్ణుని పదివినాడు అర్జునుడు వీరులని తొందర వల్ల తలపడుట తోచి మహావీరులిద్దరూ కూడా కర్ణ అర్జునులు ఇద్దరు కూడా తలపడుట తోచి ఆ మిగిలిన గురు సైన్యమంతా మహాయోధులబడిన చూతాము అని తమ తమ యుద్ధములన్నీ మారి చూస్తూ ఉన్నారు ప్రళయం కప్పు నట్టునరు నక్షితాము కదా ప్రళయ కాలము నందలి మేఘము పాఠాణ వర్షాన్ని కురిసినట్టుగా ఆ అర్జునుడు తన యొక్క గాంధీవము నుండి వెడల్న బాణ పరంపర చేతరుని గప్పినాడు తీవ్రమాతము గాఢ వ్యాప్తీమూత మండలి బోలన్ విరించ బాను అవష్టం భోజ అంధకారమును కదా తన కిరణముల చేత సూయుడెలా విరియించు ఆ ప్రకారంగా తన బాణ పరంపరల చేత అర్జునుని యొక్క అర్థములన్నిటినీ చూలించినాడు తనుడు తన ఈ బాణములు వాసవనందను వదిలినప్పుడు సంతోషము కౌరవ సైన్యానికంతా కర్ణుడు పై చెయ్యిగా ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నారు కౌరవసేన అర్జునుని బాణ పరంపరలు ఎక్కువై కర్ణుని ముంచిన సమయములో విషాదములు పొందిపోతూ ఉన్నది ఆ కౌరవ సైన్యమునూ గాంధీ కన్నునై ఆ విధంగా చో తలపడి పోరాడుచో అర్జునుడు ఏమంటాడు కర్ణునితో సభల నా తీ సరిలేదు నాక నీదవారి చెరగవచ్చు కరుడంగా సభలలో నాతో సమానుడు లేడని పొరుగుతూ ఉంటావు కనుక ఇది సమయం వచ్చింది ఇతరంగమున చోపవయని యల పరాక్రమములు మాటలు పెక్కాదివి పోటు వెనగనింగపోట దగవే అనేక మాటలు మాట్లాడినావు అందరూ వింటుండగా భక్తిగా ఓరకపోవటానికి సాధ్యపడదు అదిగాక తమ్ముని పాటును కన్నాంటి పాకకు మింగ అది కాక నీ తమ్ముడు పడిపోయినాడు ఇప్పుడే నా బాణముల చేత చెగి కన్నాదా తూచినావు చూచి కూడా నీవు పాడిపోవచ్చు మాయగను ఓ గోపలకు వస్తుగాక పలికిన ఎట్లు చేయవచ్చున ఎక్కువ ఎందు ఆ ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చును గానీ మాటలు ప్రకారంగా నడుచుకోవటం ఎవరికీ సాధ్యపడదు ఆ ద్రౌపదిని చూచి నవ్వినటువంటి యొక్క ఫలము అదేంతా ఇప్పుడు చెల్లిపోవును గనుక ఒక రకండు నా మును నిలబడవయ్యా కన్ను కోపం చేత మేమేమీ చేయలేకపోయినాము ఆ సమయములో కనుకప్పుడు తప్పిపోయింది కనుక ఇప్పుడు మా అత్త నీవు తప్పుకుని పోవటానికి సాధ్యపడదయ్యా కన్నుడంగ అంటే రాజేయుడు నాడే కనుడే మన కార్డు అర్జును అప్పుడు ధర్మ హనికి భయం పడి నిలిచితో నిప్పుడు వచ్చిన అడవి అన్నపై తప్పు ఘటించి నీవో ఒక తాలింపు కలిగిన వాడవై నెపం బొచ్చిన జెల్లేదు నిలిపోవును సూతము గాక ఎత్త అప్పుడు ధర్మానికి బొత్సమయ్యేమీ చేయలేదు నావు ఇప్పుడు చేయబయా చేసేదంతా కూడా ఆ అమ్మ అన్న ఉన్నాడే తమ్మరాజు తోతమాడాడు నిమి చేత కట్టుబడి ఉన్నాము అని అన్న మీద తప్పు పెడతానుక ఎందుగనుక ఆ చేసేది ఏమిటో ఇప్పుడు చేయవయ్యా చూతాము అనుకు ఆలమ్ముల గురిసిన అచ్చను పెట్టున్నీవ్ బాగుందవు కానీ నానా నిషమ్ములు చే ఆ అఫా నివాసీ ఆ పుంకాను పుంకములుగా వదిలినాడు బాణములు కర్ణుని చేస్తూ ఉంటే దేవాసు సంగ్రామం జరిగినప్పుడు ఎలా ఉన్నదో ఆ ప్రకారంగా మహాభయంకరంగా ఉన్నది యుద్ధము ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధముడు ప్రయోగించిన బాణముల చేతూయవత్తు కూడా అట్టి దొరటానికి అవకాశం లేకంత దట్టంగా ఆగిపోయింది ఆ బాణ పరంపర చేతడు ఆ యొక్క అర్థములన్నీ గగనములందు ఆవరించిన కారణం చేత చీకట్లు గమ్మిపోయినవి అప్పుడు కొన్ను సైన్యమ రాజిపునందరూ దుట్టుముట్టతే రొప్పల వీధిమై వలయప్పించి ఆ కర్ణుడి సైన్యమంతా కూడా అర్జున్ మీద చీకున్నది అట్టి సమయం నుండి తన చేరు పరిపించిన కోటవి రాజి గోల్పుతుందప్పక బాధాక తీవ్ర పరంపర చేత చల్లా చెందు కనుని మీద తాకినాడు మరదార్జునుడు రాజేందు ఆ కనుడు కూడా ఆ తీవ్రమైనటువంటి యొక్క కోపాన్ని అంగీకరించి అర్జునుని మీద తిరగబడినాడు విరుగంగానే నరుడు వెక్రమనీ విరుగంగానే నరుడు కనుడు వండి సరస్సు ఆ చేతి వరకు నడిచి అవతల భార వచ్చినాడు అర్జునుడుక కర్ణుడు మెరుగుల శక్తి సొరలు మెత్త వైచల్ దాని చేత ఏమి కించబడినటువంటి వాడ ఈ మెరుగులు అనేక బాణువులు ప్రయోగించుంపులు తుంపులుగా నరికి పారవయించినాడు అర్జునుడుతూ మన్నింతులు తెగి పైంబడినతన పల్లెమ్మును మహావాతమ్మన పడలువడంగుయే ఆ కర్ణుని యొక్క సైన్యమంతా ఒక్కసారిగా చలదేగి అర్జున్ చుట్టుముట్టి ఆ ముట్టినటువంటి సైన్యమునంతా తన పాట పరంపర చేత పడరో వాడై కల నాలుగిట ఆ జన తురదముల నాలుగు బాణముల చేత Nuttaru nādi tā oga Nukala mītavunnatu anji vottaru niāru bāna mula jetaṁ Nenimidita rathamu Ayanimidita rathamu nukoddi Vajitanu vānaru Vajibāna mulu vānarat sajum eda voddi Nauru vajisera mulu nannaru nangamula piluta nātaka nesal Aduvajibāna mulu అర్జునుని శరీరం అంతా నాకేటట్టుగా కొట్టినాడు కర్ణుడు మహత్తరమైన కోపాన్ని అంగీకరించిన వాడై అర్జునుడు జాలి ప్రజ్వరిల్ మొక్కటి అగ్ని మాదిరిగా ప్రజ్వరిల్లి మొండుతూ ఉన్నటువంటి కర్ణుని యొక్క కోపములు సైరింపక ఉన్నదే అదే గజ్జగా శత పరంపర వర్షాన్ని ఉరిపిస్తూ అర్జునుడు లేటటువంటి యొక్క అమ్ముదమున్నదే మేఘము ఆ కర్ణుడిని అగ్ని మీద వరించింది వెండి అంకా కోపాన్ని వహించినటువంటి వాడై తన యొక్క చేతి బలు వేవద్దు చూపించినాడు కర్ణుడు బాహువులు అయ్యి పై బిటుకులు దరికేందు మీద ఆ వక్షస్థలముందు ఆ స్కంధ భాగముందు ఆ పిడుగులు పడి పడినట్టుగా మహత్తరములైనటువంటి ప్రయోగించినాడు అర్జునుడు కర్ణుని మీద బాగా తగిలిని అటు చెప్పరు తురుగు తగించేసి నిలబడ్డు అది ఆ కర్నూలు దగ్గర ఉన్న దుర్గుణం ఆ బాగా తురుగు తగిందంటే గొప్పవాడే రజుకుడే శౌర్యం కలిగినటువంటి చేస్తాడు చేసి చేసి ఆ కాలు మిగిలిన వాళ్ళు అలా పారిపోరు ప్రాణములు పోయినా సరే ఇట్టరంగం అక్కడే నిలబడి ప్రాణములు పోయిలా ఒప్పుకుంటారు కానీ పారిపోవటం మాత్రం నడశూర్ని లక్షణం కాదు కానీ కర్నూలు దగ్గర ఉన్న మెతక ఆ బాగా వాగిపట్టాయట కొట్టేసరికి నెరకులున్నాయి మర్మ సంతు కూడా బేడిల్లిపోయిన యొక్క బాణముల చేత దాని చేత ఆ రథందోళకును ఒక్క బిల్ని ఎవరికిచ్చాయట అంతు లేకుండా మచ్చపతి ఆ యొక్క ఉత్తరుడు నాడే ముందాపడ పోయా ఎట్లు కర్ణుకయత్త కనుడు ఎప్పుడైతే పారిపోయినాడు దేవదత్తాన్ని పూజించినటువంటి వాడ అర్జునుడు ఉత్తరులతో ఏమంటాడు వీడుొకటు బలం ఉన్న వాటి మండలు వాడు వీడొకటు గురు బలం ఉన్న వాటి మండన గడు వీడు ఒకడు మహాబలవంతుడు కురు డుగను పని చూడవలే అనుకు వీరావేశం మన కౌరవాన్ని గంపులు ఆలోకించునప్పుడు రసమున్నదే మూర్తి భరించినట్లుగా అదేహం చేయనటువంటి స్థితిలో ఆ కౌరవ సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు అర్జునుడు ఎట్ల అర్జును యొక్క ముర్చి చూచి మహాభైందరికి పోయిందట కంపెట్టి పోయిందట ఆ ఉత్తరుడికి ఆ రూపాన్ని చూచే వరకు ఈ మెక్కిలి అయిన శల్యము నిర్భర తేజమునంత కంటకిడు లావు చూచిమది అంత ఈ మెక్కిల మీద చేస్తలు దక్కే నీ దివ్య స్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాను సుమ ఓ తన పాటు కంపము అన్ని గలుగుతూ ఉన్నాయి నిన్ను చూస్తూ ఉంటే ఆ కారణం చేతయక నేను రథాన్ని కూడా తోడలేను సుమని అయిపోయింది పుట్టినంత నుండి ఇచ్చివి అన్నడుగానా పుట్టిన దగ్గర దగ్గర నుండి ఇంతవరకు ఇచ్చే స్వరూపం ఎప్పుడూ చూడలేదు నేను అటుగా మంది ఎంత వ్యంగమల శతబంధన కథన నింద్రియమల కడక దక్కే కానీ నీ యొక్క భయంకర స్వరూపాన్ని చూస్తూ ఉంటే సర్వేంద్రియములు మ్రాన్పడిపోతూ ఉన్నాయి కాబట్టిక నేను ఈ రథన చోదన కృత్యం ఉన్నదే అది కూడా నేను చేయలేను సుమంగా అర్జునుడు నేను గలగంగ నీకేమి అలని వాహనముల గొప్పగా సంచోధనంసే ఆ ఉత్తరుడా నీకేమీ భయం లేదు నేనుండగా నీకు వచ్చినటువంటి భయమేమీ లేదు గనుక ఆ చక్కగా తోలవయ్యారీ అను అతడు దగ్గర ఆ మరల కుంభ తోరటానికి ఆరంభించినాడు ధనంజయుద్దులను అతనితో అతనితో ఏమంటాడు మరల ధనంజయుడు అర్జునుడు అరుణా తమ్ముల పూనెన ఎర తంబుల వీరే ఆ ఎర్రైనహువులు విశాలమైన వక్షస్థలము కలిగినటువంటి వాడి కనిపిస్తూ ఉన్నాడు చూడవలసింది గురుడుచాయుడు సగల కురు కుమారాత శిక్షాచాయుడు సమర్థమైనటువంటి గురుకుల బాలకులకందరికీ కూడా శిష్టాచార్యుడు విద్య నేర్పినవాడు చేసి ఎంత ఒట్టగవలసిన అటువంటి మహాప్రేమ కలిగినటువంటి ద్రోణాచార్యుల మీద ఇప్పుడు మనం తిరగబడి యుద్ధం చేయవలే ఎందువల్ల అంటే ధర్మం ఇది క్షత్రియ దోషం చేత తప్పదు సుమంగ కాబట్టి ఆ ద్రోణుని యొక్క రథానికి ఏనుగు ఏనుగు ఢీకొంటేలా ఉండునో ఆ ప్రకారంగా వచ్చి ఢీకున్నాడు దోణుడు కూడా నరుడు నమస్కరించి గురు నమస్కరించి ఏమంటాడు అర్జునుడు అడవుల బహుకాలం అరే విధములైన అనుభవించినాను మాకునిది చరి అని ఇప్పుడు వచ్చి ఇది సమయము అనే ఉద్దేశం చేత వచ్చినాను సుమా ఇప్పుడు వరం ఏం కావాల నువ్వు అన్నాంతా చేసి అర్జునుడితో ఆ దోణాచార్యుడు ఆ ఏం కావాలి కోరండి తమరే అన్నాడు అంటే ఎప్పుడైనా అసలు నిర్ధరంగా ఉన్నందు నేను వేయకముందు నువ్వు వేయకుండా ఉండటం అది నాకు కావాలి నేను వేసిన తర్వాతే వేయాలి నువ్వు నీవు ముందుగా మాత్రం అర్థప్రయోగం చేయకుండా అదే ఆ నియమంలో కట్టుబడి ఉండవలసింది అదే నా వరము అన్నాడు ఆయన ద్రోణాచార్యులు ఆ కారణం చేత దేవత వారు వేయండి వేస్తే నేను కూడా ఆరంభిస్తానన్నాడు అంటే దోణుడు ఆరంభించినాడు కొట్టడానికి ంపులుగా నరికినాడు అర్జునుడు అతిరథులు ఆ ఇద్దరు మహారథులు అష్ట శాస్త్ర విధులు అష్ట శాస్త్రములన్నీ తెలిసినటువంటి వారు బాహుబలు మహా పలకము వెలిగినటువంటి వారు పరాక్రమో పరాక్రమం చేత కోటికి వెనకు పాట చూస్తూ ఉన్నారట గౌరవ సైన్యమంతా కూడా వారి వారి యొక్క చాప విద్యా పాండిత్యమంతా కూడా చూపి అందరినీ ఆశ్చర్య పరిష్పరుస్తూ ఉన్నారు ఆ గురు శిక్షలిద్దడు గురు సైన్య జనములో అటు సమయము గురు సైన్యములోని జనము గురుడు ఒక్కరుడు దగ్గక నరుడు కతికినప్పుడు మాకు నంజ్ఞాపతరుడు గలడే ఆ గురుడు ఆడే దోణ ఆచార్యులొక్కడే మా అర్జునుని తో బలాపదిగా యుద్ధము చేయవలయనంటే మరి వెతకిన హరుడు గల ద్రోణుడు తప్పుకుంటే హరుడున్నాడే సాంభగు నిలబడవరే అర్జును ఎదుట అంతేకానీ మూడవ వాడు లేడు సుమంగా ద్రోణుడు రయమున చిన్న బాణముల్లె తెగ యొక్క బాణము పోలను తేమి అయిపోవ గావింతు గంటిరే చ ఆ అర్థోను ప్రయోగించే అర్థములున్నాయే ఒకటాని వెంట ఒకటి ఒకటాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఆదరి ఒకటే బాలుగా అర్థాడు చేయటా బాణములు ఆ ప్రయోగించే బాణములన్నిటినీ అర్జునుడు నుగా తుంపులు తుంపులుగా నడుగుతూ ఉన్నాడు చూడవలసింది దివ్యాస్త్రములను ప్రయోగించినాడు ఆ దోనుడు నరు తేవతా కమ్ములకు నమ్మకం వచ్చే ఆ ఏ అస్తాన్ని ప్రయోగించినాడో గురుడు అది అస్తము చేతిని వాటినన్నిటినీ వెనక్కింబుడితే అనేక మంది ఎప్పుడైతే వడ్డీ సైన్యం వచ్చిందో తన బాధల యొక్క చరపరంపరలు పనికి వారిని అర్థంకి ఆ రక్తము లేవత్తూ కూడా ప్రవాహములయ్యేటట్టుగా కొట్టినాడుతున్నానికి చేస్తూ ఉన్నాడు అర్జునుడు ఆ తూచి విస్వితుడయ్యా చెయ్యబడి అర్జునుని నావహమునగుని పాలు నేర్చున kayin Allah I'm getting a అర్జున్ణ్ణి జయించబడిను అంటే ఫావనెత్తడున్నాడే సాంబమూర్తికి కూడా సాధ్యపడదు అని మరియు తగిన పొలకొల నగ్గింపావు అని తగినటువంటి యొక్క మాటల చేత పగడినాడు ద్రోణుడు నిలింపని గణమును ఎంత ప్రొత్తుకి ఆ గగనము దేవతలంతా అంటూ ఉన్నారట అటువంటి యొక్క అర్జున్ ఎదుట ఎందుసేపు నిలబడి అంటే ఆ దోడునికే చెల్లించువే ఆయే పైన గగనముందు కొనియాడుతూ ఉన్నారట అట్టి సమయము నుండి తన యొక్క గాండివము నుండి లేచినటువంటి పాడ పరంపర చేత దోడుని యొక్క రథము ఆ యొక్క గుర్రములు సూతుడు మునిగిపోయే చెట్టు కొట్టినాడు అర్జునుడు చేసిన ఎప్పుడైతే అత్తములు ఎందు మునిగిపోయినాడో ఆహారము లేచిన గౌరవ సైన్యములు పోయే పోయే పోయే దోణుడు చచ్చిపోయాడు సుమాంగానే ఈ మైని జనగ భుజోత్తామ బలము తోడు తోడతో పండు తనగి ఆ విధంగా దోణుని యొక్క బలం పోవటం చూచినటువంటి వాడే అనేక విధములైన సైన్యాన్ని అవద్ధ పురస్కరించుకొని అశ్వత్మ అర్జునుడు నా సతమత్ చందముతో వేణువుల భంగిటి ఆ అర్జును యొక్క బాణ పరంపర ఉన్నాయే ఆ సైన్యముని యావద్దు కూడా ఎండినటువంటి అరణ్యముని అగ్గిహోతుడు కదా ఎలా చటా చటా చటాని ధ్వని అరిగేటట్టుగా తహించును ఆ ప్రకారంగా దహించి వైచ్చినవి అర్జుని యజ్ఞ సర పరంపరలు ఆ దూడసుడు అశ్వత్మ యొక్క గుర్రదము బడులు పడేటట్టుకొచ్చినాడు ఆ తుందర ప్రియ చింతకాంతిఘ నాడు ఆ అశ్వత్మ కూడా అతని యొక్క పాండిత్యమును యొక్క గాండివానికి కట్టినటువంటి యొక్క నాది ఉన్నదే దాన్ని తగ్గొచ్చినాడు ఆ గాండివాన్ని నరికివడు లేడు దిగేది కాదు అందువలన దాన్ని నరకలేరు ఎవరు కూడా ఇక ఏమిటయ చేయగలిగింది అంటే ఆ నాది ఉన్నదే మోర్వి దాన్ని తగ్గొట్టడం వారికి వాడు అంతవరకు గాని దాన్ని తగ్గొట్టాలంటే సాధ్యపడేది కాదు అలాగే నడిచే ఆయట నరికే వరకు దాన్ని సరి చేసుకుని బిగించుకునే లోపల కొన్ని బాణువులు చేతకొచ్చాయినకు వడిందరకు దివ్యాన్ని ఆబద్దు కూడా చూపిస్తూ ఉండగా ఆలున్నే అమ్ముల బదులు వాటిల్లో బాణము లేవు అయిపోయినవి కానీ అర్జునుడు యీడములు వాటికి తలువు లేదు ఎన్ని వందలు వేలు తీసినప్పటికి ఎప్పటికప్పుడు పది పూర్ణములై ఉండును కనుక విజృంభించి కొడుతూ ఉన్నాడు అర్జునుడు అది చూచిమ పని అయిపోయింది కదా అని ఆ కృపాచార్యులు వచ్చి తలబడినాడు అర్జునుడితో కృపాచార్యులతో ఢీపున్నాడు అర్జునుడు ఆ కృపాచార్యులు కూడా అనేక విధములైన డు సుమార్జును మీద కేతువు హనుమర్భయాన్ని అనేక బాణములు చేతు కొట్టినాడు ఆచార్యులు కోపం కోపం మిగిలి బలసూదనూనుండేతునికి కొట్టి దాని చేత మహత్తరైన కోన్ని అంగీకరించు అతని యొక్క సమానములైనటువంటి పాణములనే శరీరములందు నాటుకునే చెట్టుగా కొట్టినాడు రథచక్రక్షకులకు చంద్రకేతును ఆ రథచక్రమును రక్షించేటువంటి యొక్క చంద్రకేతుడు రాసుడును మణిమంతును మణిమంతుడు మంజుమౌళి మంజుమౌళి హేమవర్మయో అరిష్ణుండు అరిష్ణుడు సుకేతుడు ఒక్కటం దాకినాసారి తాకిన రీద అన్ని విడత వాటి అమ్ములముక నొక్క ముష్టి తొడిగి రక్కనంగా నతను లేల నూలమె నందలలను కోసం వాడై ఎంత మంది తన మీద తలపడినారో వారిని బాణములే నిమిషం అర్థం చేత ప్రయోగించి అన్ని తలలు నరికి భూమికి బలి ఇచ్చినాడు తోడన యొక్క ఆ తీవ్రమైన బాణం చేత ఒక బాణం చేత కాడి నరికి ఆ అర్థమున్నదే దారిని కూడా నరిగి పార వయించినాడు అర్జునుడు నాలుగు బాణముల చేతి తంపి ఆ లంపులతో నొగలు యావత్ కూడా కొన్ని బాణములు ప్రయోగించి కొట్టి నువ్వు చేసిటా ఆ తనువు నరికి సూసుడున్నాడే సారథు తల నరికి We have to win a lot. ఏమీ లేదు చేతిలో ఉన్నటువంటి కత్తి దారు కూడా పోయింది చేసేది ఏమీ లేక అత్య తామరథం మీదకు వెళ్ళిపోయినాడు కృపాచార్యులు అప్పుడే పటలు పల్సొరిగే ఆ ఎప్పుడైతే కృపాచార్యులు అలా ఆ సమస్త సైన్యములను తీసుకుని వెనుకకు పాడిపోయే రవి ఆ రౌదర వినోదీ అయిన యజ్జను హశ్చాలి కురికే ఆ మహత్తరమైనటువంటి యొక్క సంరంభముతో ఆ సమస్త సైన్యము మీద దూకినాడు అర్జునుడు ఇద్దరు తరియను ఆ విధంగా ఉరికినటువంటి వాడయ బలములు ధరలు పతికి సంకులముయ కో చతురంగు చతురంగలు ఏనుగులు కాలువలము ఆ చములు ఈ నాలుగు విధములైనటువంటి సైన్యములంతా నదికి భూమికి బలి ఇచ్చినాడు బ్రో ఒక చతురంగి పాడు రాజపుత్రుడు పో ౌరవాన్ని గమ్ము నెల్ల కలిచి మీదకి పోతున్నాడు సమయం వృషసేరుడు వాడు వచ్చి ఆ కొండ మీదకి దా తగరు పొట్టేరు ఢీకున్నట్టుగా పోయి అర్జుని మీద ఘీకొన్నాడు అతని విల్లు బాణం చేత ఆలస్యం ట అతని తని తుని మీ ఒక బాణం చేత చెట్టులో ఉన్న తనస్తునరికి ఐదు బాణములు వక్షస్థలమునందు నాకునేటూ అతడు నరదం నరదమ్ము నిందట దెబ్బల చేత ఎప్పుడైతే దెబ్బ బాగా తగిలిందో అలా తండూకి పారిపోయినాడు వృషశేనుడు నందకు నంబందు కవచములు పగలగొట్టి ఆ తీక్ష్ణములైనటువంటి యొక్క బాణ పదంపదరు నీ వృత్తగా ఆ చరలి కనుకపోయినారు కురుకుమారుజునుడు నవ్వుతో కూడి దోండివాడీ తోచీ కనకమయాల కేతుల గల్లింబు తాత్న సొర నవీ తనయుడున్నవాడు తూచితే ఉత్తరుడా చోటవయ్యా ఆ మెరుపుతో కూడినటువంటి యొక్క మేఘం మాదిరిగా తన యొక్క తాళధ్వయం ప్రకాశిస్తూ ఉండగా గోచరిస్తూ ఉన్నాడు సుమా భీష్ముడు మన దివ్యాస్త్రం మన యొక్క దివ్యాస్త్రముల యొక్క చవి ఏమిటో ఆయన కూడా చూపించవలసి ఉన్నది గనక పోనీ మన రథాన్ని భీష్మునికి సమూహంగా అలాగే నువ్వు అని చెప్పి భీష్మునికి ఎదురుగా తోలినాడు రథాన్ని ఉత్తరుడు ౌర రాజ సైన్యము సంత సమంత నొత్తును సంభము లీలని దుర్గణంగాడున్నాడే భీకుడు కూడా మహోత్సాహం కలిగినటువంటి య కన్నపుట దారణ వేత్తము దేవదత్త వీపుడు ఎప్పుడైతే పూరించినాడో సమస్తమైనటువంటి శత్రువుల గుండెలన్నీ పగిలిపోయేటట్టుగా తన దేవుడు దాన్ని పూరించినాడు అర్జునుడు మలసి రంకెల్ వైపు మాదుకొని నా వృషముల భంగిన కొన వృషభులు ఎత్తు సమంత గట్టి చేరునెడా మలసి రంకెల్ వైచిటి మార్కింగ్ రంకులు వేస్తూ ఒకదాన్ని ఒకటి ఢీకున్నటువంటి ఆ పోతులు మాదిరిగా ఆ కురు వృషభులిద్దరూ వారిద్దరూ తాకే సమయమునందు వారికి అనిమిషత్వం ఉన్నదే రెప్పపాటు లేదు దేవతలకు రెప్పలు పడవలసిన పని మన మాదిరిగా మనకు నిమిషానికి ఎన్నిసార్లు పడతాయి రెప్పపాటు వాళ్ళు అనిమిషులు అంటారు అందువల్లని వాళ్ళకి రెప్పబాటు లేదు ఆ కారణం చేత రెప్పపాటు లేనందుకు ఇప్పుడు కదా సాధకము అన్నారట బాధితులు తలపడుతూ ఉంటే చూడగలుగుతున్నాం రెప్పలు పడితే అడ్డం అవుతుంది కదా కనుక అలా అడ్డం లేకుండా చూడగలిగే మన యొక్క అనిమిషత్వానికి ఇప్పుడు ఫలము అన్నారట దేవతలంతా మనలను దానములను గడిచినలముల శిక్షావిధములు కొనియాట వలసిగా నాతడు అతని ఆ దేవ దానముల్లో కూడా ఇలాంటి మహాయోధుల్ లేరు తుమ కనుక అర్జునునికి ఆ పీఠుడే తగును పీఠునికి అర్జునుడే తగుండలను అనేక విధములుగా సైన్యములంతా కూడా కొనియాడుతూ ఉన్నవి అతడు నిశాతపాకమున్న పటకపై హనుమంతుల బహుశులా కొన్ని ఎనిమిది బాణములు ఆ హనుమధ్వజాన్ని బట్టి అనేక బాణములు ప్రయోగించినాడు గట్టని గురొట్టి కూడా నలి కండి వమ్ము చక్కా కలికి విడుపో మెరసి అప్పకత సంబు ఎప్పుడైతే అలా కొట్టినాడు అతను గాంధీ ఉన్న చే తిరిగిపోయిందిట గో వేసించేది అనేక ఎంప మూడ మంతు దళముల గప్పిన మర్జన జాలముల విరించి శాంతన పథం ఉండి ద్యోతమాన ప్రతాప లీ ప్రయోగించినటువంటి బాణ పరంపరంతు భీష్ముడనేటువంటి యొక్క సూర్యుడున్నాడే తన బాణములనే కిరణముల చేత విధించినాడు ఇద్దరు తలబడినటువంటి వారై ఒకరి యొక్క అర్థములు ఒకరుస్తూ ఉన్నారు కొట్టి చెరగొట్టు అర్జునుడు ప్రయోగించే పాణములన్నీ అయ్యే పాడములను ప్రయోగిస్తూ ఉన్నాడు అవే పాణములు తాను కూడా ప్రయోగించి వాటిని నడుమనే నరుగుతున్నాడు భీష్డు అది చూచి బాగా గినిసినటువంటి వాడై అర్జునుడు చేతిలో ఉన్న ధనస్సు ధనస్సు విరిగిపోయేటట్టు వచ్చినాడు ఆ చేతిలో ధనస్సు వెనగొట్టే వారికి మహత్తరమైనటువంటి యొక్క వాడై అతలు పీకిన పీకినప్పుడు కదా ఆ సింహం ఏ ప్రకారంగా రేగును ఆ ప్రకారంగా పీఠుడు అర్చయించి అభారమైనటువంటి బాణువులను ప్రయోగించినాడు అర్జును మీద చక్ర రక్షకులు నాకు సమయమునంత పీఠుని యొక్క చక్ర రక్షకులున్నారే వాళ్ళు వచ్చి అర్జును మీద నిలబడినారు విజయుడు వాటి నెలనొకటి చాలా సులభంగా నడికి అవత భార్య ఆడు అదిని అర్జునుడు తీర్కౌరము నడంచేలి ఎందగిత విలాసములు మెరయా ీటును మీద తిరగబడి వల్రము లేవద్దు బడలు పడేటట్టు కాబట్టి అర్జును యొక్క శౌర్య పరాక్రమములకు గగనము దేవతలంతా చాలా ప్రశంసించినారు అర్జును యొక్క బాహాశౌర్యమును భుజ బలము మెరె ప్రచన్నే ఆ చరపి చుచినటువంటి వాడ యొక్క తీవ్రమైనటువంటి యొక్క బాణమును అచ్చని యొక్క ఆ భుజమున్నది ఎడవ భుము పగిలిపోయేటట్టు వేసినాడు భీష్ముడు కినుక మనం ఆ కినుక కలిగినటువంటి వాడే భీష్ములు యొక్క ధనస్సు మన ఉన్నత బాల వచ్చినాడు కావండు బిల్లు రెండవ ధనస్సు పైకి ఎత్తి పిగించే లోపల భయంకరములైనటువంటి పానము లేవద్దు వక్షు నిండేటట్టు పట్టినాడు అర్జునుడు రథకోబరము తగినీకి తోలుతున్నా చెప్పల చేత ఆ రథకోబరమున్నదే ధ్వజం ఉండేటటువంటి దానికి అలా చోలీ దానికి ఆలుకొని పడిపోయినాడు ఎప్పుడు కొన్ని కొన్ని చూస్తుండటము కాకొనిపోయే తొలగమ్మ అరథము కొనిపోయే తొలగా రాజకుడు ఎప్పుడైతే తోలిపోయినాడు రథాన్ని తోలుకుని వెళ్ళిపోయినాడు సూదుడు కుంది తనయుండో అని చదివి తనక కుంకుల్ కొని ఎన్నెటల రసే కలయురు తని తనివి శనక తృప్తి చేరలేదట అర్జును ఆ కురు సైన్యములు తూచి ఎంతసేపు యుద్ధం చేసినప్పటికీ అర్థి గాంధీ తడిసి గు అటువంటి వాటీ వారిని సాధించి కవతనలు బిగించి ఆచార్య సూయతన కృపాచార్య ప్రవృతి రూచు నచ్చేసి భుజా బలము గడి అప్పుడు అచ్చావ కన్నులెక్క లేకుండా చూస్తూ ఉన్నాడుట అతి సమయము నందు అచ్చావ కను తోయమంటాడు వస్తున్నవాడు పార్థుడు కన్నుటా వస్తువు నాడయ్యా మళ్ళీ ఇందాక ముందు రాకపోన్నాడు మనం ఏమిసే యుదము మీవు దక్కలు నొరులు నిలువరింపనో పెడువారు లేరు ఆ ఇప్పుడు మనం ఏం చేసేటట్టు వాడి యొక్క బాణం సిందే తప్ప మరి ఒక మార్గం లేదు నీవు తప్ప మాకు గతి లేదు అని తను ఎగతాడి ఆ కనుని ఎగతాడనమాట వాడు మాట్లాడినటువంటి రోజులున్నాయే అందుకొరకై ఆ మాట్లాడుతూ మరి రా ఎవరు కూడా తిరగబడి అర్థుని నిలవరించేవారు లేరయ్యా అంటే ఎవరికైనా అర్థమవుతుందిగా అది ఎగతాళయింది వాస్తవం అయింది ఆ ఎగతాళి ఉన్నది దాన్ని భరించలేక తిరగబడతానయ్యా ఏటి పోతే ఏమిటి ప్రాణములు వాస్తవం అది తిరగబట్టలు గను ఎగడ్డ మున్నకు మున్న పొంది చాలా మంది సైన్యాధిపతులు కాను నీ వెనక్కు రాసుకొని ముందు వచ్చి అతుణ్ణి మీద తిరగబడినారుసన మన తాప కొట్టుబడి చేతి సైన్యమంతా కూడా ఆ తొంగముడుగులో కదా ఏ నువ్వు ఎలా ఉండును ఎలా పడిపోవునో తుంగ ఆ ప్రకారంగా పడిపోయింది ఆ ఫలమంతా అర్జును యొక్క చేత ఉన్న పోలా ఉన్నంత ఎక్కుడయ్యే ఆ చేసిన కొలదీ చేసిన కొల తీరు అవుతూ ఆ శౌర్యము అర్జునులకు అలసి మేనులతో ఆటమిదంతా దక్కి ఆ మిగిలినటువంటి వారంతా అలసిపోయి ఇక మరలా అర్జుని మీద మార్పులేటటువంటి యొక్క ఉత్సాహం లేక నిలిచిపోయారు యోధులంతరు ఎక్కడే అత్య సమయము నందు ఉత్తరుడు ఏమంటాడు ఉడుకోవలేని కయ్యమున కోర్వక వస్తు అర్జున ఉడుకవలేని కయ్యమున కోర్వక వస్తునే ఇంకా యాన్సేస్తావేమయ్యా ఇక ఈ బార్ చేసేటట్టుగా ఉన్నావి దానికి ఒక అంతము లేకుండా ఉన్నది యుద్ధానికి ఎంతసేపుని నేను తోలేటట్టు ఎంతసేపు చేస్తావి ఇట్లా ట్టను డబ్బిబుట్టను దాహమవుతూ ఉన్నది ఒక మాటను ఆగ్రహము తెంపవుసారి కూడా ఆగ్రహం ఉన్నదే నీ కోపాన్ని తెలుసు పచ్చని వల్పంగా వెండి చెన్ని తనముని వచ్చి వచ్చి పోరడు మన లింక దాల రెంప సోత గుత్యము వీళ్ళున్నారే తను తింటూ ఉన్నారు పారిపోతూ మళ్ళీ వచ్చి ఢీకొలుతూ ఉన్నారు వాళ్ళకి సిగ్గు లేకుండా ఉన్నది నీకేమో తృప్తి లేకుండా ఉన్నది కాబట్టి మాత్రము నేను తోరలేను ఎక్కడే కవడి నవ్వుతూ నేను కలిగి నీకు నోహటింపనే అంటే నవ్వుతూ నీకు భయపడవలసిన పని ఏమిటయ్యా నేనుండగోరేందు అందరూ అయిపోయారు మహాయోధులంతా కూడా వాళ్ళ యొక్క విజృంభణ అంతా రాజున్నాడే సుయోధనుడు వాడు ఒక్కడు విగినాడు సుమంగ్ సరుకున్నప్పుడున్నోదీ కాని ఇప్పుడు మనతో యుద్ధం చేయడానికి అవి వాడు సన్నద్ధమైనట్లుగా గోచరిస్తూ ఉన్నది వాడి ఉనికి సమ్ముఖంగా పోనీవయ్యా మన రథాన్ని అట్లా చేయన గురువీరులాంగువాడు మధ్యలో వచ్చి అడ్డుపడుతు అడ్డుపడుతున్నటువంటి సైన్యమునంతా నరుగుతూ దుయోధుని వీదికి పోయినాడు అర్జునుడు వల్ల ఆ పూలిని కర్ర పెట్టి కొట్టినట్టుగా కొన్ని బాణములు చేత కొట్టినాడు అర్జునుని ముట్టి కొడుతుండ కోపమును అంగీకరించినటువంటి వాడై తీవ్రములైనటువంటి బాణములు రెండు వక్షలు వినర్గల మహత్తరైనటువంటి యొక్క క్రోధంతో జన్య ఫాల స్థలమునందుకు వచ్చినాడు ఒక బాణం చేత రక్తల గెలువు మిగిలియే దాని చేతమునందు రక్త ప్రవాహమైంది ఎలా ఉన్నది అంటే ఆ బావాకుడు నాడే ఉదయ సూర్యుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా ప్రకాశించినటువంటి వాడీ అర్జునుడు కూడా చేసే అనేక బాణములనే కిరణముల్ని ప్రయోగించినాడు ఆ దుర్యోధముని విధంగా వాటినన్నిటి కూడా నరికినటువంటి వాడు అనేక బాణములు ప్రయోగించిన దుర్యోధనుడు గోత్రయకోత్తరమునందు దాకునట్టు సమరంబే పాండును ఆ ప్రకారంగా దుర్యోధనుడు ఆ అర్జునుడు మహత్తరమైనటువంటి యొక్క యుద్ధం చేసినాను హస్త పురుపేరు కలమదస్ అనగా నవాన పరగా నుండు వచ్చి తాకే ఆ బాగా ఏనుగు మీద ఎక్కినటువంటి వాడై ఆ యొక్క పర్యన్యుడు కదా దేవేంద్రుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా వచ్చి వికన్నుడు తాకినాడు అర్జునుని తెచ్చివీరులంతా సంతోషించేటట్టుగా వచ్చి తాకినాడు వికన్నుడు మహాక్రోధం కలిగినటువంటి వాడై ఎర్రనైనటువంటి యొక్క చూపుతో చూచి అర్జునుడు పేదాకలి తోడున్నమునా మంచి పొదును కలిగినటువంటి ఒక దివ్య బాణాన్ని ఆకరణార్థంగా వాగి ఏనుగు మీద వదిలినాడు బాల కుంభ సన్నిపడి బాలమునైను బాలము కుంభస్థలమునదే లెంటి మధ్యలో నాటిన నాటడం వెనుగగా తోక దగ్గర వెళ్లిపోయింది బాణము కూలినగ్గ జంబు కులిసా చందాహిపొడు మహానగంబు భంగితో పాయ సంతినటువంటి కొండ మాసిరిగా పడిపోయింది సుమాగు ఈ విధమున నేను ఏ నువ్వెప్పుడైతే చచ్చిపోయిందో సారిపోయినాడు వికర్ణుడు ఆలోన నాయక్కి నారా చమ్మ నారాజు నరమ్మునో నాటనేసిన ఆ రారాజు నాడే దుర్యోధన్ యొక్క వక్షస్థలముందుకొచ్చినాడు తీవ్రమైన బాణము ఆ కది ఒడు ఆక ఏనుగేమో పడిపోయింది నరేంద్రుడు రాజు ఉన్నాడే నొచ్చిపోయినాడు సుయోధనుడు అది ఆ సైన్యములంతా తన యొక్క అలర్కడములైనటువంటి యొక్క బాణ పరంపర చేత ముంచినాడు అర్జునుడు ఎగడుపడి విడుగుబాటిద్ద బయలైన అయ్యడక చేత నుండు మరలేకే ఆ సమస్త సైన్యముంతా దైన్యములు పాడిపోయింది మిగిలినటువంటి సైన్యమంతా ఎప్పుడు పోయిందో చుట్టూ బయలైపోయిందట ఎవరు ఊరేరు తన చుట్టూ అది చూచిథులంతా ప్రకారంగా దైన్యములు వహించినటువంటి వారై ఎక్కడ వారెక్కడ ఆగిపోయినారు ఆ కారణించే సైన్యమంతా చౌరా చదురై పారిపోయింది యోధపటి తోటి సముద్రం వెనుక సింగు విధము దోపాన్న ఏనుగల యొక్క తండము వెంటబడి తరువునటువంటి యొక్క మాదిరిగా అర్జునుడు ఆ కుంపుగా బాధటు దగ్గరులా ఉన్నదే పెద్ద కేక వేసి చేసినటువంటి వాడై ఆ సైన్యం వెంటబడ్డాడు అగ్నుడు వెనుకొని కన్నుని పెడతలైన కర్ణుడి యొక్క ఆ వెనుక భాగాన్ని కడతల ఉన్నదే వెనుక భాగమును కొట్టినాడు దుశాసీపున దుశ్శాసను యొక్క వీపు మీద ఒక బాణము ప్రయోగించి కొట్టినాడు అర్జునుడు ఎనతనయుండెట్ల శ్రేష్టలతో ఆ అంటే అప్పుడు ఏమంటాడు ఆ ఎనతనయుడున్నాడే కర్ణుడు గురువుల చెల్ల మూల కందమీను పాళ్ళు ఆ అకుడి ముట్టే క్రీడిగి అవయో ఆ వచీ ఆ అక్కడ ధృయోధనుని వేరే జరుగుతు ఉన్నాడు అక్కడ వాళ్ళ అక్కడ పారిపోయారు సైన్యమంతా ధృయోధనుని వేరే వచ్చిబడుతు ఉన్నాడు యాదృణుడు ఆ అది నితట గాతు కొ కాబట్టిక్కడ పారిపోవలస అందరూ కలిసి ఎగిర్చవలసినటువంటి సమయము అని విను చోటు చోట పురుషుడు మాట సరుక సరుతుండగా వారి కాకలు వేస్తూ ఉన్నాడు కానీ ఎవరు మోహరించలేదుట ద్రోణాచార్యులు గాని పీఠుడు గాని అశ్వత్థామ గాని కృపాధ్యాయులు గాని అంతా తలలు వంచి దాదాపు మాదిరిగా పోతూ ఉన్నారు పోతూ ఉంటే చూసి ఏమంటాడు దుర్యోధనుడు దైన్యములు వండి లోకముతోటి వాడక మీకు ఏమండి ఈ ప్రకారంగా లోకముతో పాటుగా వీడు కూడా మహారథులే మహాపరాక్రమ వంతులే ఎట్టి వీరంతా నన్ను ఒక్కరినే వదలి ఇలా పోవచ్చునటయ్యా మీకు అప్పగించి ఇలా మీరు పోవటం ఉన్నదే అది ధర్మమైన ఆయన వినివాదలు వెనుకయ్య ఆశ్చాసము ఒలుగుతూ వెనుకయ్యి నువ్వు కూడా తప్పించుకొని రావయ్యా అంటే ని ఎదురుపడి అర్జును తో యుద్ధం చేసేవారెవరూ లేరు కాబట్టి తప్పించుకోవటం నీకు కూడా ముఖ్యము అనుకుంటూ పోతూ ఉన్నారు సమయముధన్ని ఎలుగధ్వని ఆ ఎత్తునటువంటి వాడై పిలిచి ఏమంటాడు అర్జునుడు ఆ దుయ్యోధను కౌరవరాజో దుయ్యోధన మహారాజా చుడైనటువంటి వాడు ఇలా పాటిబోడయ్యాడు లో నేను వచ్చింది ఒక నే చాలా చిన్నవాడను నేను నేను పోతికి మాది నాక నిర్ధ బల సమగ్రుడవైన నీవు నీ మెత్తలు కూడా నెట్లైన మెత్తురే ఒత్తుడి కల్వభూజు నేను చిన్నవాడిని పిలుస్తూ ఉంటే పెద్దవాడవు ఆ ప్రకారంగా పోవచ్చు నడయ్యా అలా పాడిపోతే రాజులంతా ఎలా వచ్చి నిన్ను సేవిస్తారు నిన్ను ఎలా కూర్చుంటారయ్యా ఏ నుంగునెక్కి పెట్టే నుంగులు పొల పీసుల కాలగలదే ఆ ఏనుగు మీద ఎక్కి అనేక ఏనుగులు వెంట వస్తూ ఉండగా ఆ హత్య పొరమునందోయకూరేగింపు లేదు సుమా నీకు ఇదివరకు తిరియావు అయిపోయింది మణిమయం కోషల నప్పిండలంగూషణములవద్దూ చరించి ఆ సమయంగు సింహాసనం మీద కూర్చుండటానికి గలేదు సుమానీ గుర్పూర చందన కస్తూరి కాపు సంపాదన అనేక విధములైనటువంటి కర్పూరము చందనము కస్తూరి మొదలైన సుగం ధర్తవ్యముల చేత భోగములు అనుభవించే కాలమంతా పోయింది సుమాదీపు అది మనోహరంలో చతుర్వాంగనలతోటి సంగతి వేత్తలు సలుపు గలదెంగే సౌంగయ్య విలాసములు కలిగినటువంటి యొక్క స్త్రీలతో కలిసి మనోహరంగా విహరించే ఆ సౌభాగ్యమున్నదే ఇక లేదు సుమా నీకు వడయుడతో చూడగలకే దోదమెత్త నా డంగ రాదు సుమ్ము అదంతా అయిపోయింది కనుక ఇగా నీవు చేయవలసింది ఏమిటి అంటే బలాబడిగా నాతో యుద్ధం చేసి యుద్ధమునందు చచ్చి శరీరాన్ని వదలి సొక్కలోక ఆగిపోవయ్యా గాని వెనుక మాదిరిగా మమ్ము మోసగించటానికి గాని మా యాజ్యోతమాటానికి కాని ఇక నీకు సాధ్యపడదు సుమంగా నీ అట్టి వాడుని స్పోయిదే ఇట్లు పోకుపోకుమనుడు నీవు రాజురాజు తొమ్మిది ఖండములు పరిపాలించినటువంటి యొక్క చక్రవర్తివి అట్టి నీవుగా పారిపోవచ్చునా పోవద్దు పోవద్దు ఆ మాటలకు చురుకు తగిలినటువంటి వాడయ్యి కాళితో ప్రతితే సర్పం ఏ ప్రకారంగా లేచునో ఆ ప్రకారంగా వెనక్కు తిరిగినాడు మరలా దుర్యోధనుడు పడి ఆ ప్రకారంగా వచ్చి అర్జును మీరు తిరగబడ్డాడుమడి మగిడితోడిోనాదులంతా మరలా పోతూ ఉన్నాడు దుర్యోధనుడు వదిలిపోవటం మంచిది కాదు అని మిగిలిన వారంతా వచ్చి చుట్ట వేసినారు అర్జునుని బలంబులు తిరుగుటేసి కోడి రమసమ్ముల దుట్టు ముట్టి అతనిపై నడే ఆ సమస్త సైన్యమంతా తిరిగి వచ్చింగట ధరలంతా వచ్చి పోయి తిరగబడుతూ ఉన్నారు గనుక ఆ ప్రభు అయిన దుర్యోధుడు పోయి జరగబడ్డాడు గనుక సమస్త సైన్యము వచ్చింది వెనక తిరిగి యోధమ్ములో అనే కాస్త నానా ప్రకారమ్ముల కుక్కలు కోరలుగా దొరికినాతన యొక్క గాంధీ పాండిత్యదే అది చూపగా సైన్యమంతా కూడా ఎక్కడిదక్కడ చె పడిపోతూ ఉన్నది తన తోడ పుట్టువలహించే ఆ తన యొక్క సైన్యమునంతా దుర్యోధన్ నరకవరను అంటే నరకవచ్చు కానీ తన యొక్కలు చేసినటువంటి యొక్క మొత్తం అంతా ఒక్కసారిగా సైన్యమునంతా పడవే తలంచినటువంటి వాడైవేదిగా కలిగినటువంటి సత్యమైనటువంటి యొక్క ఫలం కలిగినటువంటి సంపాదన శత్రువులందరినీ జయించటానికి సమర్థమైనటువంటి ఉపయోగించడాోహనాస్తాన్ని మమంతకంగా మంత్రించి వదిలినాడు అర్జునుడు ఆయుధములు విడిచి నెల వారు నిలుగ నెడలి ఆ ఎప్పుడైతే అసమూహాస్త్రాన్ని వియోగించున్నాడు ఒక్కసారిగా సమస్త సైన్యమంతా చాలు నిలపలేక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 వెనుక మా నాయన గారు చెరూ బురాణ చూపు చెబుతూ ఉంటే ఒక ఆయన జనా కలవాలి అయ్యా తమరు ఎప్పుడు చెప్పినా విశేషార్థాలు విపరీతంగా వచ్చేది రాజ్యం వెళ్ళాలి